chapter 27, verse 5 and 6. Turn on me, chapter 27, verse 5 and 6. And there shall thou build an altar unto the Lord thy God, an altar of uh, stones, altar of stones, which I command you this day in Mount Ibai, Ibal, and thou shalt to plaster them with plaster and thou shall build an altar unto the lord thy god an altar of stones thou shalt not lift up any iron tool upon them thou shall build the altar of the lord thy god of whole stones and thou shalt offer burnt offerings thereon unto the lord thy god for seven and thou shalt offer peace offerings and shall eat there be joins before the lord the god yoshanowa king division the marken bagam en chestunnante mosey ki oka aagnya isthunnadu here what we see ir entu chestunnam ante balipitamu katte vidhanam cheptunnadu balipitamu raallu yada vidiga ante ayettlunnayo as it is a meaningless important song just as i am any part only ah uh, and as we are coming under the lord as we are or doesn't uh, the glory devurki mahima eppudu ostunte unna part na unna part chellu kuda undi unna part na ochutunnaanu ani paatu untadi unna part na so as we are whatever state we are coming to the lord anedi akara just how he has chosen us adaina airport nu choopistadu his choice in us is a choice elante ante man jeevithamlo as we are he doesn't say uh, just like you know ela cheppala tapena kumara intiki vachinappudu tanri re nu saanam cheskon rara saanam cheskon vachina tarvata కొత్త చెప్పులు వేసుకో మంచి బట్టలు వేసుకో తలకి నూనె పెట్టుకొని తర్వాత నా దగ్గరికి రా నేను నిన్ను ముద్దు పెట్టుకొని మనం నేను కౌలిగించుకుంటా నేను ముద్దు పెట్టుకుంటా నేను వాడు ఎప్పుడు స్నానమైందో ఎప్పుడు ఏం చేశాడో తిన్నాడో ఏమో తెలియదు వాడు చెప్పులు కూడా లేవనుకుంటా ఈ వాస్ ఇన్ ర్యాక్స్ యాక్చువల్లీ అలాంటి వాడిని అక్కడ వాక్యం చెట్లంటే మెడల్ మీద పడి ముద్దు పెట్టుకోనను request him as it is just a just a nature of the father just a nature of god devudu devuni swabhavam dantoti poosabadini ikkada balapita meduna raallu daniki poliga ee raallu as it is <laughs> raall anta vaatlu chekka koddu anta vaatlu balapitam tayar cheyatam raallu yegaadiga untayi chekite chekkaga pettachchu chekkaga amarchachchu ఒక షేప్ రావాలంటే ఒక ఒక షేప్గా కట్టాలంటే ఏదన్నా ఆ వస్తువు ఆ రాళ్ళు చక్కగా షేప్గా ఉండాలి మనకు తెలుసు కదా ఇటుకలు ఎలా చేస్తారో ఇటుకలు కరెక్ట్గా స్క్వేర్గా చేసి ఆ రకంగా ఇటుకలతోటి కట్టడం చాలా చాలా చక్కగా కట్టడానికి వీలు ఉంటుంది బట్ ఆ రకంగా కట్టితే గొప్పతనం ఏముంది ఏ గొప్పతనం లేదు ఇటుకలు చక్కగా తయారు చేసిన ఇటుకలతోటి ఒక గొప్ప భవనం కడితే అబ్బా ఆయన చక్క కట్టారు భవనం అంటే దాని దాంట్లో లేదు అదే గాని అదే ఆ రాళ్ళు సరిగా లేని రాళ్ళు సరిగా లేని రాళ్ళు జరిగే విషయం ఏంటి నిలబడవు అవి నిలబడవు ఒకదాని మీద ఒకరిని పెడితే పడిపోతుంటాయి అవి అంటే పడిపోయే రాళ్ళు నిలబడని రాళ్ళు సరిగా లేని రాళ్ళు సరిగా ఆకారం లేని రాళ్ళు ఆకారము చేయబడి రాళ్ళు ఆకారము చేయకూడదు వాటిని ఎట్టున్నాయో అటనే పెట్టి కట్టాల చాలా కష్టం కదా అలాంటి బలిపీఠం కట్టడం అలాంటి బలిపీఠము అలాంటి బలిపీఠం కట్టమని మోషేక్ చెప్తున్నాడు అలాంటి బలిపీఠం దగ్గర రెండు వాగ్దానాలు ఉన్నాయి రెండు రెండు షరతులు ఉన్నాయి రెండు వాగ్దానాలు ఉన్నాయి రెండు షరతులు ఏంటి రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ రకంగా కట్టిన ఆ బలిపీఠం మీద ఒకటేమో దహన బలి అర్పించాలా ఇంకొకటి సమాధాన బలు అర్పించాల ఈ రెండు బలు విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి ఎప్పుడైతే ఈ రెండు బలు విశ్వాస జీవితం విశ్వాస జీవితాన్ని ఎంతో ఏ ఆశీర్వాదం తీసుకొని వస్తాయంటే రెండు విషయాలు అక్కడ చెప్పబడుతున్నాయి ఏంటి రెండు విషయాలు మీరు అక్కడ ఏమంటాడంటే దోషల్ ఈ దర్ అక్కడ నీకు భోజనము ఉంది తర్వాత రెండోది రెండో విషయం ఏం చెప్తున్నాడంటే అక్కడ యు విల్ రిజాయిస్ రిజాయిస్ బిఫోర్ ద లాడ్ ద గాడ్ వర్స్ సెవెన్ లో యు విల్ రిజాయిస్ దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించేదవు భోజనము చేసేదవు ఆనందించదవు ఈ రెండు విషయాలు ఈ బలిపీఠం దగ్గర ఉన్నాయి దానికంటే ముందు విషయాలు ఏంటంటే ఆ రెండు విషయాలు ఏంటంటే ఒకటేమో దహనబలి రెండోది సమాధాన బలి శ్వాస జీవితంలో పరిచయ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైంది నేను ఈ విషయంలో నేను ఆ దీంట్లో నుంచి నేను వెళ్ళిన వాడుగా ఉన్నాను సమాధానం లేకుండా చాలా కాలం నేను పరిచయ చేసిన ఉన్నాను నేను సమాధాన పడకుండా పరిచయ చేశాను పరిచర్య సఫల ఫల ఫలవర్గంగానే ఉండింది కాదంటానికి లేదు నా పరిచయలో చాలా మంది రక్షణ పొందారు నేను సంఘాల్లో చాలా మంది నేను పోయిన మోస్ట్ ఆఫ్ ద సంఘాల్లో కనీసం ఒక ఆత్మను ఈ ప్రభు అంటే ఆదివారం పుట్ట పరిచర్లో ఒక ఆత్మను ఇచ్చేవాడు నాకు ప్రభు నాకు అట్లా అసలు ఎంత తక్కువ చిన్న సంఘాలకి పోయిన ఉన్నాను నేను ఆ చిన్న సంఘాల్లో కూడా ఒక్క మనిషిన రక్షణ పొందిన వాడుగా ఉన్నాడు అలాంటి అలాంటి స్థితిలోంచి దేవుడాన్ని నడిపించాడు అంత మాత్రాన నా జీవితంలో నేను ఈ ఈ స్థితిలో ఈ రెండు విషయాలు ఈ రెండు విషయాల్లో ప్రాముఖ్యమైన విషయము సమాధాన బలు ఈ సమాధానం కలిగి ఉండట చాలా ప్రాముఖ్యమైంది విశ్వాస జీవితంలో ఈ సమాధాన సమాధానం ఎలాంటిదంటే దేవుని బిడ్డలు ఎవరితోటి వైరం ఉండకూడదు ఎట్లాంటి మనస్పర్ధ ఉండకూడదు ఎలాంటి భేదాలు వేద ఎలాంటి ఉండకుండా ఉండటము చాలా ప్రాముఖ్యమైంది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే సమాధాన సువార్త ప్రకటించడానికి సమాధానం చాలా ప్రాముఖ్యం సమాధానం లేకుండా సమాధా సమాధాన సువార్తని మనము ప్రకటించలేము మనం మనం అనుకోవచ్చు మనము మనము పరిచయ చేస్తున్నాను కదా నేను నేను అనుకునేవాడిని ఇట్లా పరిచయ చేస్తున్నాను కదా కొందరు నన్ను వ్యతిరేకించిన వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు నా మీద కేసులు పెట్టిన వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళని ఎందుకు నేను వాళ్ళతో నాకేం పని వాళ్ళే పొరపాటు చేశారు కాబట్టి వాళ్ళే కేసులు పెట్టారు వాళ్ళే దానికి వాళ్ళ జవాబదారి వాళ్ళు నేను ఏందుకు జవాబుదారి అనుకున్నాను కానీ ఒక కాలం ముందు ప్రభు మాట్లాడినప్పుడు వాళ్ళతో సమాధాన పడాల్సి వచ్చింది నేను ప్రభు వచ్చాడు సమాధాన పడ్డాను నేను ఎలా సమాధాన పడ్డాను ఇట్ వాజ్ ఏ రిటర్న్ నోట్ ఒకరి ఒకరితో సమాధాన పడితే వాళ్ళు చెప్తారో చెప్పరు ఇంకొకరు చెప్తారో చెప్పరు అందరు చెప్పే అవకాశము ఉంటుందో లేదో ప్రభు నాకు నడిపించాడో ఆ రకంగా నేను వాళ్ళతో సమాధానం రాసి వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఒక ప్లేయర్ లో కలి కలిసి వాళ్ళ చేతిలో చేతిలో పేపర్ పెడితే వాళ్ళకి అందరికీ అందరికీ రొటేట్ చేయమని చెప్పి ఇచ్చి కేవలం అక్క కేవలం అక్కడే కాదు నేను పోయే సంఘంలో కూడా వాళ్ళ మీద నాకు వాళ్ళతో కూడా అంటే ఈ విషయంలో సమాధాన పడటం అంటే ఎందుకు చెప్తున్నానంటే నా గొప్పతనం కాదు ప్రభు నా జీవితంలో చేసిన కార్యం బట్టి అంటే ఈ సమాధాన బలులు ఎంత ప్రాముఖ్యమైనవి అదే రకం దహన బలు దహన బలి మన జీవితంలో మనకి దేవుడికి ఇష్టం లేని కార్యలు కాల్చివేయబడట చాలా ప్రాముఖ్యం కాల్చివేయబడదు అది ఏమి మిగలకూడదు అక్కడ అది కాల్చివేయబడదు దహన బలి అంటే ఏమి ఉండకూడదు అక్కడ కాల్చివేయబడాల మన జీవితంలో కాల్చివేయబడే ఒక స్థితి అంటే ప్రతి ఒక్కటి ఆయనకి ఇష్టం లేని అన్ని కూడా కాల్చియబడీ అవన్నీ కూడా కాలువే కాల్చివేయబడాలి అప్పుడే దాని తర్వాత వచ్చేది సమాధాన మన జీవితంలో అన్ని కూడా ఆయన ఆయనకి ఇష్టం లేని అన్ని కూడా కాల్చియబడకుండా మనం ఆయనతో సమాధానం కలిగి ఉండలేము సమాధాన సువార్తని అసలు ప్రకటించలేము మనం సమాధాన సువార్త ప్రకటించి ఫలవరకంగా ఉన్నాది కనుక ఎవరో రక్షణ పొందారు కాబట్టి అది ఫలవరకంగా ఉందని మనం దాంతో తృప్తిపడి ఆ రకమే కొనసాగటము దేవుని చిత్తం కాదు దేవుని చిత్తం కాదు దేవుని చిత్తం ఏమేమి ఉన్నదంటే దేవునికి దేవుని చిత్తంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునికి మహిమ ప్రభుకి మహిమ రావాల గాడ్ వాంట్స్ his name to be glorified in our lives man jeevithamlo aina mahima pondala aina mahima pondi edepudante mana manam taginchukunnapade mahim pontadu manam epudaithe mana mana mana padipina sthitini manam oppukoni manam epudaithe manu aina na jeevithamlo karyam chesadu ani manam epudaithe aarakamaina sthitulonchu manam yeltamo uh, that is the message given to the enemy satan Tha tatani ki poyev asalu vartamanam endante a uh, taginchabadatamo తర్వాత ఆయన హెచ్చింపబడటం మన జీవితాలు అప్పుడు అది సిగ్గుపరచబడుతుంది అంటే మన దీని స్థితి మనం ఎప్పుడైతే కనపరచబడతా కను కనపరుస్తామో మనము ఐ హ్యావ్ ఫాలన్ హియర్ ఐ హ్యావ్ ఫాలన్ హియర్ అని ప్రభుత్ చూపించి ఐ ఐఎమ్ సారీ దిస్ ఇస్ ద ప్లేస్ ఐ హ్యావ్ ఫాలన్ అంటే ఆ స్థితిలో చేసి మనం ప్రభుత్వం ఎప్పుడు పడతామో ద శాడ్నెస్ పుట్టు సేమ్ సాతాను సిగ్గుపరచబడుతుంది ఇక్కడ ప్రభు ఇక్కడ నేర్పించేది అదే విషయం మనం కానీ చూస్తే ఈ ఈ రాళ్లతోటి రాళ్ళు మన జీవితంలో ఉన్న కఠిన హృదయానికి సాదృశ్యము మన కఠిన జీవితానికి సాదృశ్యం ఇంతేకాదు ఈ రాళ్లతో కట్టేది ఈ రాళ్ళు మన మన విగ్రహార్థనికి సూచన మనము విగ్రహార్థికులు మీ ఇది ఆ విగ్రహార్థికులు ఆ కఠినమైన రాళ్లతోటి పోల్చబడ్డారు అయితే ఇక్కడ చూస్తే వీళ్ళు వీళ్ళ వీళ్ళ జీవితంలో ఆ అలాంటి వాళ్ళ జీవితము ఆ రకంగా కట్టబడటము ఆ రకంగా దాన్ని సంఘానికి సాదృశ్యము కుటుంబానికి సాదృశ్యం ఒక కుటుంబంలో ఉండాల్సిన బలిపీటము సంఘంలో ఉండాల్సిన బలిపీఠము సంఘస్తులు ఒక్కొక్కరు ఒక్కొలాగుంటారు అయినా కూడా అది బలిపీఠం కట్టేటప్పుడు బలిపీఠము నేల మీద పరిచేది కాదు ఒకదాని మీద ఒకటి పెట్టేది అంటే ఒకరు ఒకరిని ఒకరు మొయ్యాల అడుగును ఉన్న బలిపీఠంలో ఉన్న అడుగునున్న రాయి ఈ పైనున్న రాళ్ళు అన్నిటి పైనున్న రాళ్ళు అన్నిటినీ మోస్తుంది ఆ రాళ్ళు ఆ రాయి కింద నుంచి అన్ని రాళ్ళు దేవుడు ఎప్పుడైతే మోసతోటి మోసే తోటి యహోష్వాటి పన్నెండు రాళ్ళతో కట్టని కట్ట కట్టమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి పన్నెండు రాళ్ళు పన్నెండు గోత్రాలకి పన్నెండు రాళ్ళు తీసుకొని పన్నెండు రాళ్ళతోటి కట్టాలని పన్నెండు రాళ్ళతోటి కట్టడం ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఒక బొమ్మ స్టోన్స్ తోటి ఎట్లా కట్టాలా అనేది ఒకసారి నేను బొమ్మ వేస్తున్నాను ఒక సండే స్కూల్కి బొమ్మ వేస్తా ట్వెల్వ్ స్టోన్స్ తోటి ఇట్ సో డిఫికల్ట్ సరే పెన్సిల్ తోటి వేసేస్తామండి బొమ్మ ఏదో ఒకటి కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అసలు ట్వెల్వ్ స్టోన్స్ తోటి కరెక్ట్ గా బలిపీఠం కట్టడం ఎట్లా పిచ్చి మాస్త స్టోన్ ఎట్ ద బాటమ్ కింద ఉన్న స్టోన్ ఏది ఏ గోత్రం చెందించింది ఆ వివరాలు లేవులే కానీ నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే కిందిన రాయి పైన వాళ్ళన్నింటినీ మోసింది కదా ఆ శ్వాస జీవితంలో కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో ఒకరినొకరు మొయటం అనేది చాలా ప్రాముఖ్యమైంది చాలా కష్టంగానే ఉంటుంది అది ఒకరినొకరు మొయటం అనేది ఎన్నో ఎన్నో సందర్భాలు ఉంటాయి ఒకరినొకరు విభేదించే సందర్భాలు ఉంటాయి ఒకరిన ఒకరితో ఒకరు ఏమంటారు ఏకీవించని సందర్భాలు కూడా ఉంటాయి సో ఏకీవించని సందర్భాలు ఉంటాయి సో ఎన్నో విషయాలు విభేదించే సందర్భాలు కూడా ఉంటాయి అంటే హ్యావింగ్ ఏ డిఫరెంట్ మైండ్ సెట్ స్టిల్ యూ బేర్ ఈచ్ అదర్ హౌ యూ బేర్ ఈచ్ అదర్ దట్స్ ద బేరింగ్ బేరింగ్ ఆల్టర్ షోస్ హౌ యూ బేర్ ఈచ్ అదర్ ఇన్ దట్ బేరింగ్ లోనే టూ థింగ్స్ ఆర్ దేర్ వన్ ఈజ్ ఏ బర్న్ సాక్రిఫైస్ ద సెకండ్ ఈజ్ పీస్ ఆఫరింగ్ రెండు కూడా ఆఫరింగ్సే and god burnt offering peace offering both have to be done and it is a stone which is been done stone which is been carved into that may god help us uh, to to see such stones to be manu uh, alan stones ga undala last ga oka oka verse nu chustamu what we see in second um, kings chapter 5 lo naman gurinchi chustam naman is a is a man జనరల్ యాక్చువల్లీ ఈయన జనరల్ వచ్చాడు వచ్చి ఎలిషా దగ్గర తన పుష్రోగం నుంచి బాగైన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే పదిహేడు వచనంలో ఇసేస్ ఐ వాంట్ నేను ఇక్కడ టూ మ్యూల్స్ టూ మ్యూల్స్ బరువు అంటే మట్టినించి ఇజ్రాయల్ నుంచి నేను వెళ్తాను తీసుకొని వెళ్ళి ఈ మట్టి తోటి అక్కడ ఐ విల్ బిల్ట్ ఎన్ ఆల్టర్ అంటారు ఈ వాన్స్ టు హ్యావ్ ఎన్ ఆల్టర్ which is made out of uh, the dust of israel matti israel lo nunchi matti teeskoni poi na deshamlo siriyan deshamlo poi nenu kattukoni akkada dani ee matti tho ee matti meeda nenu balipeetamu how come this man could not understand ee vishayam ardham ka ee vishayam teliyav teliya parchaleda laithe teliyapada unna teliyapadanavaadaga unnaada teline vaadaga unnaada balipeetamu raalato kattalu kada మట్టితో ఎట్లా కడతాడు తన జీవితము తన విశ్వాసము అలాంటి విశ్వాసమే మట్టి విశ్వాసం అది ఎలాంటి విశ్వాసము తన ఆ ఇలిషాతో అంటాడు ఆ ఒక విషయంలో ఈ మట్టి తీసుకెళ్తాను చెప్పిన తర్వాత ఒక విషయంలో నన్ను శమించు నా రాజు రిమో దేవతని మొక్కినప్పుడు నా చేయి మీద ఆయన ఆనుకుంటాడు అంటూ ఆ విషయం నన్ను నన్ను దేవుడిని మళ్ళీ ఆశ్చర్యం అనిపిస్తుంది తన జీవితము అంత గొప్ప కార్యం ప్రభు చేసిన తర్వాత కూడా తన జీవితంలో ఉన్న ఆ పరిస్థితి అక్కడ ఏం చూపించబడుతుందంటే మట్టి విశ్వాసము మట్టి మట్టితోటి చేయబడిన ఒక బలిపీఠము తను కట్టాలనుకుంటున్నాడు అది ఏమాత్రము దేవుడికి ఆ అంగీకారం కాన్నే కాదు మేల్కరమే మేలు ప్రభు మన మేలుతో నింపినప్పుడు ప్రభు పట్ల మనం చూపించే ఆ ఆ కృతజ్ఞత ఎలాంటి కృతజ్ఞత చూపించాలా ప్రభుత్వ పట్ల ఇలాంటి కృతజ్ఞత చూపించాల బలిపీఠం మీద దహన బర్ంట్ బర్ంట్ ఆఫరింగ్ పీస్ ఆఫరింగ్ వీ షుడ్ బీ ఏబుల్ టు ఆఫర్ అండ్ ద లాడ్ అండ్ వీ షుడ్ హ్యావ్ పీస్ విత్ ఎవ్రీబడీ అండ్ సంథింగ్ విచ్ ఇస్ రాంగ్ బిఫోర్ ఇన్ అవర్ లైఫ్స్ ఏదైనా మన మన జీవితంలో ఏదైనా ఉంటే ఆ విషయాన్ని ఆ అభ్యంతకరమైన విషయాన్ని మనము దేవుడికి అభ్యంతకరమైన విషయాన్ని అది కాల్చివేయబడాల అది ఎప్పుడే అпреде అక్కడ ఉండే రెండు విషయాలు రెండు టు ప్రామిసెస్ ఆర్ దేర్ ఏందంటే అక్కడ ను భోజనం చేసేదవు అవర్ ఫుడ్ ఇస్ ఇన్స్టోర్డ్ సెక్యూర్డ్ మనకి భోజనము అంటే అవర్ లైవ్లీహుడ్ ఇస్ బీన్ సెక్యూర్డ్ ద సెకండ్ పార్ట్ ఇస్ యు విల్ రిజాయ్స్ ఇన్ ద లార్డ్ సంతోషం ప్రభు సంతోషం ఇచ్చేవాడు అన్నాడు తన ప్రజలకు రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ భోజనం ఇచ్చేవాడుగా ఉన్నాడు అక్కడ సంతోషం కూడా ఉంది రెండు కూడా ఆ బలపీటం దగిరే ఉన్నాయి మే గాడ్ బ్లెస్స్ బ్లెస్ this word and help us లో తండ్రి నందంగ దేవ మా కుటువంటి పెట్టి ఇంత వందనాలు తండ్రి నా జీవితంలో ఇటు బలిపీఠం కలిగిన నేను ఉండటానికి నాకు సహాయం చేయండి తండ్రి నీకు రూపు చూపించండి సహాయం చేయండి నా జీవితంలో అనేక ఇలాంటి బలిపీఠం లేని ఉన్నాను సమాధానం పట్టడానికి తీసుకున్నాను నేను నన్ను క్షమించి నా నన్ను మీరు భరించారు తండ్రి నాయన నా అవిధేయతను భరించారు నా ఆలస్యం ఆలస్యం చేయటాన్ని భరించారు తండ్రి నేను నీ కొట్టు చూపించినందుకు నీకెంతో వందనాలు తండ్రి నన్న అది ఎంత ప్రాముఖ్యమైందో సమాధాన బలులు ఎంత ప్రాముఖ్యమో సమాధాన సిద్ధ జోడు తోటి నేను స్వార్థ ప్రకటించి నేను నీతోటి సరిగా ఉన్నానని అనుకున్నాను ఊహించుకున్నాను తండ్రి నేను నన్ను క్షమించి మీరు నాకు అవకాశం ఇచ్చారు నాకు అనివి దయచేసినందుకు నీకు ఎంతో వందనాలు తెలుస్తున్నాను అది కానీ బిడ్డలుగా మేము తండ్రి ఆయన మా జీవితంలో ఎలాంటి బలిపీఠం కలిగి ఉండాలా తండ్రి మేము ప్రభావ గ్రూప్ గా ఏ రకంగా ఒకరినొకరు భరించుకోవాలా ఏ రకంగా ఒకరినొకరు మేము సహించుకోవాలా ఏ రకంగా ఒకరినొకరు మేము ప్రోత్సహించుకోవాలా ఏ రకంగా మేము ఒకరినొకరు బలపరచుకోవాలా తండ్రి నాయన నీ కృప నిండుగా మాకు దయచేమని ఇటు బలిపీఠంగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ తండ్రి బలపరచండి సాయం చేయండి బ్రదర్ చంద్రశేఖర్ గారిని జ్ఞాపకం చేసుకోండి నిదాసుడు తీసుకొచ్చిన తండ్రి ఆరాధన బట్టి స్థుతి బట్టి నీకు ఎంతో వందనాలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తన ఉద్యోగంలో కాల్సిన విసులుబాటు లీవ్స్ తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా తండ్రి నైనా మున్సిమస్ గారి కోసం ప్రార్థిస్తున్నాము ఈ వంద నాలుగు తన పరిచయం అంతటి లేకుండా విధానం బట్టి వాడుకుంటున్నందుకు నీకు ఎంతో వంద నాలుగు కుటుంబాన్ని యాపనం చేసుకోండి బిడ్డల యాపనం చేసుకోండి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి పరిచయ జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ఆ రీతిగా గోగారాం ప్రసాద్ కోసము తన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము జాన్ విక్టర్ కోసం మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి తన కుటుంబాన్ని తన పరిచయాన్ని దీవించి ఆశ్రదించండి మంచి ఆరోగ్యంలో ఉంచమని కోరుకుంటున్నాం ప్రభావ నీకే వందనాలు అదే రీతిగా తండ్రి చక్రవర్తి కోసం ప్రార్థిస్తున్నాము బలపరచండి సహాయం చేయండి జయరావు గారి కోసము భార్యకు వాళ్ళ వాళ్ళ మదర్ కోసం ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి తండ్రి ఆ రీతిగా తన కుటుంబంలో తండ్రి ఆయన సండే స్కూల్ స్టార్ట్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభావ నేను మాధురిని మీరే జ్ఞాపకం చేసుకోండి బలపరచండి దాసనాలని గొప్పగా వాడుకొని మహింపందమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నేను మీరే ప్రభా తండ్రి ఆ బలపరిచి గొప్పగా వాడుకోమని మీరే మహింపందమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి ఈ రీతిగా తండ్రి నేను ప్రభా ఆ చక్రవర్తికి కూడా లీవ్ తెచ్చేయండి కృప్ చూపించండి ప్రభా తండ్రి ఆ నాగరాజ్ కోసం ప్రార్థిస్తున్నాము బిడ్డల్ని జ్ఞాపనం చేసుకోండి పరిచయ జ్ఞాపనం చేసుకొని సహాయం చేయండి ప్రభా కుటుంబ తనకు కూడా కావాల్సిన లీవ్స్ దయచేయండి సహాయం చేయమని కోరుకుంటున్నాం ఏదిగా భాస్కర్ కోసం ప్రార్థిస్తున్నాము వందనాలు తెలుస్తున్నాం తండ్రి కుటుంబాన్ని ఆపం చేసుకోండి ఆదిత్యని క్షేమంగా చేర్చేందుకు వందనాలు సురశ్చి మంచి ఆరోగ్యం దయచేయండి ఆంటీ కోసం ప్రార్థిస్తున్నాము ఆంటీ సరైన ట్రీట్మెంట్ దేమని కోరుకుంటున్నాం బలపర్చన్ అంకుల్ని కుటుంబాన్ని అందరినీ ఆపనం చేసుకోండి తన ఉద్యోగంలో కావాల్సిన తండ్రి నన్న విసులుబాటు దయించేయండి చూపించండి తండ్రి వీలైనట్లుగా అన్ని విషయాలు ఎక్కడ ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు తెచ్చేయమని డేట్స్ కోసం ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి అదే రకంగా గురం శేఖర్ గారి కోసం ప్రార్థిస్తున్నాం నీ సేవకుడిని అక్కడ ఏర్పాట్ల గురించి నీవ నీ మంచి ఆరోగ్యము అన్ని ఏర్పాట్లలో క్రూప్ చూపించి అవుట్ రీచ్ లో తండ్రి నన్న అక్కడ ఉన్న లో అన్నిట్లో కూడా ప్రభా నీ సహాయం నిండుగా దయచేసి ప్రతి విషయంలో నీ క్రూప్ చూపించమని కోరుకుంటూ నీకే వందా చూపిస్తున్నాం ప్రభా తండ్రి సహాయం చేయమని ఏసు ప్రభు తండ్రి సంపత్ కోసం ప్రార్థిస్తున్నాము తను మీరు న్యాపనం చేసుకోండి సహాయం చేయండి ప్రభావ ఈ రీతిగా ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే న్యాపనం చేసుకోండి ఒక్కొక్కరిని మీరు రవి కోసం ప్రార్థిస్తున్నాము నీ దాసుని ఆపనం చేసుకోండి ప్రభావ రూపు చూపించండి తన కుటుంబాన్ని జ్ఞాపనం చేసుకోండి సహాయం చేయండి బాగా కష్టమని ప్రార్థిస్తున్నాం నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఎసుకో వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి విపాదాల కొందనాలు స్తోత్ర స్థుతిని చెల్లించుకుంటూ అయ్యా సాయంకాల సమయంలో అయా మీ యొక్క ద్వారా కొనబడిన బిడ్డల మధ్య నాకు అనుగ్రహించినటువంటి పాలు పంపులకై మీ కొందనాలు అయ్యా నమ్మకమైన తండ్రి ఆ అయా మిమ్మల్ని అయా నమ్మకం అయిన తండ్రి మీ కొందనాలు అయ్యా నమ్మకమైన తండ్రి వాటి భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన కృపకై అయా మేము అయా బలిపీటంగా కట్టబడట్లు అయా మా జీవితాలు ఏ విధంగా ఉన్నాయో తండ్రి వాటిని మీరు ఆ విధంగా అంగీకరించి నమ్మకమైన దేవా పెంగుల అటువంటి బలిపీటం అయా మా జీవితాల ద్వారా కట్టబడటానికి నమ్మకమైనదేవా అయ్యా మీ నామానికి మహిమ ఘనత అటువంటి జీవితాల ద్వారా రావటానికి అయా మీ యొక్క ప్రణాళిక మీ మత్స్యకై మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను పెంగుల తండ్రి అయా ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి మిమ్మల్ని స్థితిస్తున్నాం గనపరుస్తున్నాం మీ నమ్మకత్వానికై మీ ప్రేమకై అయా మీ దయకై అయా మీ కనికరానికై అయా నా జీవితాల్లో మీరు అయా నమ్మకం అయిన తండ్రి దుర్గంగా నమ్మదగిన సహాయకుడుగా కోటగా దుర్గంగా రక్షకుడుగా తండ్రిగా ప్రభువుగా అయా మా జీవితాల్లో ఉండి నడిపిస్తున్న కృపటై నీకు నాడు మా జీవితాల్లో తండ్రి దినం వరకు తండ్రి మీరు నడిపిన నడుపుదలకై చూపిన కృపకై నీ పొందనాలు మేము నమ్మకస్తులం కానప్పటికీ తండ్రి మీరు నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకైనా నీ స్పొందనాలు అయ్యా నమ్మకమైన తండ్రి ఇంతగా మా ఇళ్ళ కృప చూపడానికి మేము ఏ పాటి వారం తండ్రి ఎంతటి వారం దేవ నమ్మకం అయిన తండ్రి దీని మనసు కలిగి అయ్యా నమ్మకమైన తండ్రి మిమ్మల్ని ఆరాధించే వారం గాను మిమ్మల్ని స్థితించే వారం గాను ఉండటానికి సహాయం చేయండి ప్రెంగుని తండ్రి మహింగలిగిన రాజా ఈ యొక్క సమయంలో తండ్రి మీ వైపు చూస్తున్నాం మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి ప్రెంగలిగిన రాజా ఎంతైనా నమ్మదగిన దేవుడు ఎంతైనా ప్రేంగలిగిన దేవుడు తండ్రి అయా నమ్మకమైన తండ్రి మీ కృపలో అయా రాబోయే పరిచర్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం రెండు మూడు నాలుగు తారీఖులో జరిగిన పరిచర్ని మీ పాస్ అనేది రేపు పెట్టుకుంటుండగా సహాయించి ప్రేంగుల తండ్రి మహింగలిగిన అయ్యా మమ్మలందరినీ సంసిద్ధపరచమని అయా కృపను అనుగ్రహించమని సిద్ధపరచమని ప్రార్థి హృదయాలు అయా మా జీవితాలు అయా మీరు వాడదగిన పాత్రలుగా ఉండటానికి కృపను అనుగ్రహించండి తండ్రి నమ్మకమైన దేవా సండే స్కూల్ టీచర్స్ మధ్య జరగబోయే పరిచర్యను అయా పాస్టర్స్ మధ్య జరగబోయే పరిచర్యను అయా నమ్మకమైన తండ్రి ఇంకా ఉచితమైతే తండ్రి యవనస్తుల మధ్య పరిచర్ కలిగి ఉండటానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రేంగుని తండ్రి మహింగలి గిన రాజా అక్కడున్నటువంటి సహోదరిని మీ పాసం ఎత్తి పట్టుకుంటున్నాం కావాల్సినటువంటి సమస్తమైన సదుపాయాలు అయా సిద్ధపాట్లో కృపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రింగుల తండ్రి మహింగలి మీరు ఎంత అయినా నమ్మదగిన దేవుడు ఎంత అయినా ప్రేంగులిగిన తండ్రి కృపణ అనుగ్రహించండి సహాయం చేయండి నమ్మదగిన దేవా ప్రేంగులని తండ్రి మీ వైపు చూస్తున్నాం మీ నమ్మకత్వాన్ని అయా మీ వైపు చూస్తున్నాం తండ్రి మీ చేతుల్లో పెట్టి ఉండగా అయా మీ చేతిలో ఏది కూడా అయా నష్టపో తండ్రి కృపణను ప్రేంగుల తండ్రి ఒకటి వారం పనికి మా అని వారం దేవా ప్రేంగుల తండ్రి ఏ మంచితనం లేదని ఒప్పుకుంటున్నాం తండ్రి కృపను అనుగ్రహించండి సహాయం చేయండి చేరు వచ్చిన ప్రతిపీటకై మీ పొందనాలు ప్రేంగుల తండ్రి మహింగళగి రాజా వాతావరణాన్ని అయా సమస్తమైనటువంటి అయా పరిస్థితుల్ని మీ యొక్క అధికారం చతుర్శాతాను మా జీవితాల్లో ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా అయా అక్కడ పరిచర్యలో ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా అయా సమస్తమైన మీ పాస అనేది అనుగ్రహించింది సహాయం చేయండి చతురు సాతాన్ని యొక్క అంధకార శక్తులను మీ మహింకరంగా అయా మీ నామం విధంగా మీరు విధంగా అయా నడిపించడానికి అయా మాకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పెంగలి తండ్రి మహిమ మీ వైపు చూస్తూ మీకు పాదాలు పట్టుకుంటూ అయ్యా మీ మంచితనానికే మీ కొందరు ఆలోచించుకుంటూ కేసు క్రీస్తు వారి పరిశుభమైన ఆమెలో బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి మహోన్నత మీకే కృతిగా తెలియజయ్యా ప్రభా మా యొక్క జీవితాలలో ప్రభా ఆదానం మీద ఎంత అనేది మీరు జ్ఞాపకం చేస్తారు అదేవిధంగా ప్రభా నీగా మమ్మల్ని మీకు సమర్పించుకోవాలా అంటే బలిపీఠానికి సంబంధించిన ఉపమానాన్ని మీరు మాకు మరోసారి జ్ఞాపకం చేస్తుంది మీకు ఎంతో వదనాలు ప్రభావ అవును ప్రభ వల్లి పక్షులు సంపూర్ణంగా తనవాలి అదే అర్పించబడ్డప్పుడు ప్రవ్వా దహించబడాలా మీ సన్ని తండ్రి అది అయితే అది సువాసనగా ఇంపైన వాసనగా చేరాలన్న విషయాలను జ్ఞాపకం చేస్తానమాట అన్నిటిని మీకు ఎంతో వందనాలు ప్రభ కాబట్టి నేను మా జీవితాలు తిరిగి మీకు సమర్పిస్తుండగా తండ్రి స్వీకరించమని ప్రార్థిస్తున్నా మాలో ఏమైనా ఆయాసకరం అంటే చూపించినందుకు మీకు ఎంతో బంధనాలు వాటిని ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నైనా మీకు కనికరం కృపల్లో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నైనా ఆ యొక్క ప్రాంతం గురించి ప్రార్థిస్తున్నాం మార్కాపురంలో జరిగినప్పుడు ఆ యొక్క కాన్ఫరెన్స్ యూత్ కాన్ఫరెన్స్ సండే స్కూల్ టీచర్స్ కాన్ఫరెన్స్ గురించి ప్రార్థిస్తున్నాం మీ సహాయం అవసరం నైనా మీరు నడిపి మాకు అవసరం యొక్క పక్షుధాత్మ అవునైనా స్వచ్ఛ క్రియలు అద్భుత క్రియలు జరగాల ప్రభావ అనేకులు రక్షణ పొందాలా అనేకులు అద్భుతాలు చూడాలా వారి జీవితాలలో ప్రభావ సంపూర్ణంగా వారి జీవితాలు మీరు సమర్పించుకోవాలి అనేటువంటి భాగ్యాన్ని అదేవిధంగా ప్రభా బ్రదర్స్ గురించి పేరు పేరున ప్రార్థిస్తున్నాం శాంబ్రదర్ గురించి వారి కుటుంబీకుల గురించి తల్లి గురించి ప్రభావ పిల్లల గురించి తనమాలి ఇలా మిసెస్ గురించి ప్రార్థిస్తున్నాం శిస్తాన్ని ఆచరించండి వారి కుటుంబంలో శాంతి సమానం దయచేయండి యోనిస్మస్ గారి గురించి వారి కుటుంబాల గురించి వారి పిల్లల గురించి ప్రార్థిస్తున్నాం వారి చదువుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ ఉన్నత స్థితికి లేదా మనం ప్రార్థిస్తున్నాం అదేవిధంగా భాస్కర్ వాళ్ళ బాబు గురించి ప్రార్థిస్తున్నాం మిసెస్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి గారిని ముట్టండి తల్లి వారి చుట్టూ కంచి పెట్టండి కాపలు దేయండి ఫారెన్ లో ఉంటుండగా ప్రభావ మీరే తోడని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి స్థలంలో మీ నడిపి పనుల ప్రార్థిస్తున్నాం ప్రభు మాకు మీ యొక్క సంపూర్ణమైన స్వస్థతలు అనుగ్రహించమని అనారోగ్యాన్ని కొట్టివేమని ప్రార్థిస్తున్నాం ఆరోగ్యాల గురించి వారి కొట్టింబీట్ల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయపడని నడిపించండి ఇప్పుడు పనుల జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణంగా మీకు సమర్పించుకోవాలి ప్రభావ అనేక సహాయపడమని ప్రార్థిస్తున్నాం పరిశుభాత్మ నడిపే ఇప్పుడు మా తాని గురించి మనం గురించి వారి ఫాదర్ గురించి వారి మేసెస్ గురించి ప్రార్థిస్తున్నాం వారి కొట్టి గురించి ప్రార్థిస్తున్నాం వారి చుట్టాకే పెట్టండి స్వస్థతలు దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం సేవ పరిచయంలో మీరు ముందు కొనసాగించేలాగా సహాయపడండి తండ్రి మీ మహిమార్థులను పెట్టుకుని మనం ప్రార్థిస్తున్నాం ఒకసారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుడేద గురించి ప్రార్థిస్తున్నాం వారి కొట్టి గురించి వారి బిడ్డల చదువుల గురించి ప్రార్థిస్తున్నాం వారి చోట కన్సీస్ ప్రతి ఆట కానుగొట్టి వేడి ప్రవ ఐ ఆయ ట్రిప్ విషయంలో మేము ప్రార్థిస్తుండగా ప్రతి తనమలి హార్డల్స్ నుంచి మాకు బిడ్డలు కనిపించండి ప్రతి చోట మీ తర్మలి యోగ్యములుగా మేము సహాయపడండి తండ్రి అటువంటి కృప భాగ్య మాకు అనుగ్రహించాడు ఈ రాత్రి ప్రార్థించేమిన ఏర్పడిలోకి తండ్రి కేసా మనకి ఎంతో వంద నాలుగు స్థాతరాలు తండ్రి అయ్యా ఇవ్వలే ఈ దినాన్ని మా జీతానికి మీరు అనుభవించారు మీకు ఎంతో వంద నాలుగు రూపాయ తండ్రి చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వంద నాలుగు రూపాయలు అయ్యా ఆరాధించినటువంటి బట్టి మీకు ఎంతో వంద నాలుగు ప్రభావిడ కుంభ భద్ర మీరు తండ్రి అయ్యా ప్రార్థిస్తున్న ప్రతి అంశంతో విజయం అనుభవిస్తున్నారని నమ్ముతున్నాం ప్రభా థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ బాధ ప్రభా యుద్ధనైనా మీకు ఇన్న వాతావరణాన్ని ప్రభా అనుకూలంగా ఆ ప్రాంతాన్ని వెళ్తుండగా ఆ ప్రాంతం మొత్తాన్ని ప్రభు మీరు భారం కలిగినటువంటి సేవకు రోజుల మీకు అనుభవించండి అయ్యా మీ ప్రయాస వ్యర్థం కాదన్నారు ప్రభా అయ్యా ఈ వ్యర్థం ఫలవర్తీగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ప్రతి అవసర మీ నామంగా తీర్చండి పీడుతున్న కుటుంబాల చుట్టూ ప్రభావం మీ కంచెపెట్టండి ప్రభావ శాతానికి సిగ్గుంది లాగిన ప్రతి ప్రతి కుటుంబంలో గొప్ప మేరతో నింపమని ప్రార్థించున్నాం తండ్రి ఆ రోజు ఏ చుట్టూ మీరు ఎలాంటి కంచెని పెట్టారో అలాంటి కంచెను మా కుటుంబాలందరూ చుట్టూ ఉంచమని ప్రార్థన చేయొచ్చు ఈ టీంలో ఉన్న అవుట్ రీచ్ టీంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రయా ఇదిగోనైనా మీరు చేసినటువంటి ప్రతి విధమైన మేరని బట్టి మీకు ఎంతో మందినాల ప్రభా ప్రభా ఇదిగోనైనా మీరు ముందుగా ప్రభా ముందుగా మీరు వెళ్ళండి మా దాన్ని సారణం చేయండి ప్రభా స్కూల్ పరిచర్యలు కానివ్వండి దాని యూత్ రిలేటివ్ కానివ్వండి ప్రభా పా ట్రైనింగ్ కానివ్వండి ఇప్పటి వరకు జరిగిందాన్ని మీకు ఎంతో మందినాల జరగబోతున్న వాటిలో ప్రభు మీ కార్యం చేయండి ప్రభా జరిగిన ప్రతి ఒక్కటి ఇంకా బలపరితంగా ఆశ్చర్యకరంగా మీరు ప్రభా ఇదిగోనైనా ఈ రెండు రోజుల నుంచి తండ్రి నేను స్టార్ట్ చేసినటువంటి ఆ చిన్నపిల్లల పరిచయం ప్రభా మీరు ముందు నడిపించండి ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రభా మీ నుండి మనం పొందని ప్రారంభించవచ్చు తండ్రి ఇదిగోనైనా అనారోగ్యంతో నా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయొచ్చు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా భాస్కర్ సర్వ సుదర్శన్ మేడం గురించి అమ్మగారి గురించి ప్రార్థన చేయొచ్చున్నా తండ్రి స్వాచర్ వల్ల మాద్ర గురించి ప్రాంతం చేసినాం తండ్రి వృద్ధుడు ఉన్నారు ప్రభావితం జ్ఞాపకం చేసుకోనండి వాళ్ళు చేసిన పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ సాక్షులుగా నిద్ర పెట్టండి సాధారణ శికున్న మీకు అనుభవించండి ప్రభావ వెళ్తున్న మాకును ఆరోగ్యాన్ని అనుభవించండి తండ్రి వెళుతున్న వాహనాలు చుట్టు ప్రభావం మీద ఖర్చు పెట్టండి ప్రభావిత గుర్రచంద్ర మీకు ఎంతో అందు బాబా ఇది సంపూర్ణంగా మీ నిరంతరంగా జరగడానికి వెళ్తున్నామని ఏమని మహాజ్ఞుడు మహోన్నతుడైన మహాప్రియమైన పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములు వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రాత్రి విధంగా మా తండ్రి సహోదరుడైన మేము అందరం కలిసి ప్రార్థించడానికి మీరు చూపిన కృప ఇచ్చిన ఆయుషు ఆరోగ్యం ఆశీర్వాదం ఆహారం వసతి వస్త్రాలన్నీ ఫెసిలిటీస్ని బట్టి మీకు స్తోత్రం నాయన దానికి మేమేం చేస్తున్నాం అనేది పెద్ద ప్రశ్న మళ్ళీ మరణించండి మీరు కోరుకున్నంతగా మేము చేయవలసినంతగా చేయలేకపోతున్నాం మీ రాజ్య నిర్మాణం తండ్రి మేము మా శక్తికి మించి మేము పని చేయడానికి మీ రాజ్య నిర్మాణం మా ప్రపంచ పనుల్లో మేమందరం నిమగ్నం కావడానికి కృపదాయి చేయండి ప్రాముఖ్యంగా ప్రప నెక్స్ట్ మా ప్రభు అవుట్ రీచ్ ప్రోగ్రాం కోసం ప్రార్థన చేస్తున్నాం మా ప్రకాశం డిస్టిక్ మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఏ ప్రజలు మేము అతన్ని దర్శించబోతున్నాము అతండ్రి ఏ ప్రజలకు మా ప్రభు యూత్ అతన్ని యూత్ మీటింగ్ సంటే స్కూల్ టీచర్స్ టీచర్స్ ట్రైనింగ్ పాసర్స్ సెమినార్ మా ఏర్పాటు చేయడానికి మా ఆలోచన కలిగి ఉన్నాము అది మీకు చేతులకు సమర్పిస్తూ మీరు యోగ్యులైన వ్యక్తిని ని నిశ్చిత్తముల ప్రణాళికలను వారు నడిపించండి తరిఫిద్ది చేయండి వారు వెళ్ళి మా ప్రూపాని రాజ్య నిర్మాణంలో పనిచేయడానికి సహాయం చేయండి మా నాకు ముందుగా నీ దోతులను పంపించి మా తండ్రి సిద్ధపాటును అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాం కృపద చేయండి నాయన అదేవిధంగా ప్రూప నా దేవ నా యజమానుడానికి వందనాలు ప్రప మా అందరికి కావాల్సినటువంటి ఏకాత్మ ఆలోచన సమాధాన సంబంధమైనటువంటి మా ప్రప తండ్రి మా తండ్రి మాకు దయచేయండి ప్రప అనే కొందన్నారు మా ప్రప ఉన్నటువంటి విభేదాలు చెప్పబడినటువంటి వాక్యాన్ని అనుసరించి ఉన్నటువంటి ప్రపంచ తండ్రి ఆ ఏమైనా మా ప్రప లోటుపాట్లు తుఫలాలు ఉంటే మొత్తం సరిచేసి దీవినకరంగా మేము నీ పనిచేయడానికి మాకు సహాయం ఇచ్చేయండి ప్రప సమాధానంతో మేము పనిచేయడానికి సహాయం చేయండి ప్రేమతో పనిచేయడానికి సహాయం ఇచ్చే ఐక్యతతో పనిచేయడానికి సహాయం ఇచ్చే సాతాను వాడు పని వాడు మా ప్రభా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు కానీ మేమే మా పని మేము చేయలేకపోతున్నాం మమ్మల్ని మన్నించండి సహాయం ఇచ్చేయండి ప్రభా మీ పని అద్భుతంగా జరుగుతూ ఉన్నప్పుడు మా తండ్రి రకంగా విభిజం మా ప్రభా తీసుకొని వస్తుంటాండి ఆయన విభజన మా ప్రభా అలాంటివి మా కుటుంబాల్లో మా జీవితాల్లో మా తండ్రి లేకుండా రాకుండా ఈ టీమ్ లో లేకుండా రాకుండా మీరు సహాయం ఇచ్చేయండి ప్రభా నీకు ఈ వంద నాలుగు స్తోత్రాలు నాయనా అయ్యా నీ కృపలో జ్ఞాపం చేసుకోండి మా ప్రయాణం అంతా నీకు అప్పగించుకుంటున్నాం ఆర్థిక వనరులు సమకూర్చి సహాయం చే మానవ వనరులు సమకూర్చి సహాయండి ఎవరెవరిని మాకు తోడుగా అక్కడ ఫీల్డ్ లో మా ప్రపంచాన్ని నిలబెట్టబోతున్నారు వారిని వారి కుటుంబాల జ్ఞాపం చేసుకునండి అడుగుపెట్టిన ప్రతి ప్రాంతము సస్యశ్యామల గాక బీడు భూములు దొన్నబడి సస్యములుగా మార్చబడును కాక పలభరితమైన భూమిగా మారును గాక గొప్ప ఫలాన్ని మేము చూచుద్దుము గాక సహాయం ఇచ్చండి ప్రతి ఒక్కరి మీద సిద్ధపరచండి అనుకూలపరచండి ఆశీర్వాదించండి ఆత్మకార్యం జరిగించండి మహిమమేకే యేసుక్రిస్తు ప్రశస్తమైన నామలో టీములో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రాధాయపడుతున్నాను మా ప్లప రవి జ్ఞాపకం చేసుకుని వారిని వారు కుటుంబాన్ని వారు దర్శించండి మా ప్రభావ వారు సేవకు వచ్చినప్పుడు ఫ్యామిలీ కాపరేషన్ ఉండడానికి పరిస్థితులు అర్థం చేసుకోవడానికి సహకరించడానికి సాధించి దానికి తగినట్టుగా అతన్ని మేము కూడా ప్రవర్తించడానికి రోదాయం చేయండి అదేవిధంగా నారాజు గారిని బట్టి వందన్నారు అతండి వారి కుటుంబాన్ని బట్టి వందన్నారు బిడ్డలను బట్టి వందన్నారు మా ప్రభ చిన్న బిడ్డలు సహోదరుని వదిలిపెట్టి మా ప్రభా మాతో కూడా సేవకు వస్తూ ఉంటాడు అతన్ని వారికి విధమైన భయము బాధ ఇబ్బంది మా లేకుండా మీరే ధైర్యము నిబ్బరము నిమ్మళము అవుతుంది ఆశీర్వాదము అనుగ్రహించండి వారి ఫ్యామిలీ నుంచి కాపరేషన్ దయచేయండి ప్రూపాన్ని కొంద అదేవిధంగా ప్రభువ చక్రత్సం చక్రవత్కాల కోసం ప్రార్థన చేస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నిదాసులు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మా ప్రభువ వారి కుటుంబంలో అనర్థాలు జరుగుతానని చా తాను విలువగా బలంగా పనిచేస్తున్నారు చేస్తున్న మళ్ళీ వాడు నాశనం అయిపోవను కాక సమాధానం అనుగ్రహించబడి కాక ఆరోగ్యము ఆనందము ఆతండి ఆశీర్వాదము కుటుంబంలో మా ప్రభావ వారు నీ సేవకు వచ్చిన కారణాన్ని సహాయం చేయండి అదేవిధంగా ప్రహున్నతని భాస్కసారం బట్టి వందనాల ప్రప తండ్రి సహోదరు గొప్ప మా తండ్రి ఆరోగ్యాన్ని చేసిన గొప్ప మేరుని బట్టి మీకు వందన వాయుష్ను ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం ఆయన తల్లిగారికి మా ప్రప సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి కావాల్సినటువంటి మంచి ట్రీట్మెంట్ తల్లిగారికి అందించండి అనుగ్రహించండి కుమారుడు దూరదర్శంలో ఉన్నాడు కృపలో జ్ఞాపకం చేసుకుని ఎక్కడున్నా మీ కృపలో ఉండడానికి సహాయం చేయండి మీకు దగ్గరగా మీకు ఇష్టమైన వాడుగా మేము సంతోషపెట్టే వాడిగా ఉన్నట్లుగా సహాయం చేయండి అక్కడికి పంపించిన ఉద్దేశము మా ప్రపతండి ఎంతమందిని ప్రభు కొరకు మా తండ్రి సంపాదించవలసిందో ఎవరిని ప్రభు కోసం ఆకర్షించవలసి ఉన్నాడు నా తండ్రి మీ కుమారుకి మీరు తోడుగా ఉండి మా తండ్రి అతని నోటి మాట నోటులో మీ మాటను ఉంచి మా తండ్రి మీ నోటికి అతను బోరుగా వాడుకొని అక్కడ మా ప్రభా మీ నామాన్ని కుమారుడు ద్వారా గనపరుచుకోమని ప్రార్థన చేస్తాం సహాయం చేయండి బిజినెస్ లో కూడా మీరు బ్లెస్ చేయండి మా తండ్రి కావాల్సినటువంటి ప్రభు అతనికి కాపుదల భద్రతను ఆలోచన సముచితమైన జ్ఞానము అనుగ్రహించి నడిపించి మా హింపొందండి అదేవిధంగా చంద్రశేఖర సార్ని బట్టి మీ కొందనాలు కృపలో జ్ఞాపకం చేసుకుని దర్శించండి పప్ప వారి కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు తండ్రి పప్ప మరి సిస్టర్ గారిని బట్టి బాబుని బట్టి ఉంది దూరదేశంలో పాపం ఉంటా ఉంది తండ్రి తనకు కావాల్సి ఉంటుంది తండ్రి కాబదాల భద్రత ఆశీర్వాదం ఆదరణ దీవిన సన్నిధి తోడు మేడ సమృద్ధిగా అనుగ్రహించి ఆదరించి నడిపించి మా హింపొందండి ధరించి చేయండి మహిమగంత ప్రభాలు మీకే మా ప్రప వారి కుటుంబం నుంచి మా ప్రపాప మద్దతు తండ్రి సహకారము మా తండ్రి ఉండడానికి సహాయం చేయండి వారి కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయండి ప్రభావా వందనాలు అదేవిధంగా ప్రభా సాంసారం పెట్టి వందనాలు ప్రభులో జ్ఞాపం చేసుకోండి ఆదరించి ఆస్వాదించండి నా తండ్రి వారి కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయండి ప్రభ నా ప్రభావ వారి ప్రాంతం మీకు వందనాలు కుటుంబం ప్రతి అక్కడ తల్లి గారికి ప్రాముఖ్యం కావాల్సినటువంటి ఆరోగ్యం దయచేయండి కాపతాల భద్రతను గ్రహించండి మా తండ్రి మీ అమన్మయం కదండి కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం మీకు వంద నాలుగు రూపాయ దీవుని గ్రూప్ జ్ఞాపం చేసుకునండి మా తండ్రి మా అక్కన్ని కృపలో తీర్చండి సహాయం చేయని సన్నిధి అడుగు ఉంచండి ప్రప నీ వందనాలు నా ప్రభా బిడలు మా ప్రభా కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంది మాకు కావాల్సినటువంటి ప్రప అన్ని ఏర్పాట్ల విషయంలో మీకు మాకు సహాయం చేయండి కృపద చేయని ప్రభావ నీకు వందనాలు ఆయన సీట్ల విషయంలో మీరు కృపద చేయని ప్రభాప లేద ఫీజులు కట్టడానికి కావాల్సినటువంటి వనరులు మీరు సమకూర్చం ప్రభు లేదా ప్రపణండి సంస్థ మా ప్రపంచండి కార్యంలో కార్యక్రమాల్లో ప్రపంచండి కావాల్సినటువంటి అతన్ని సహాయము సహకారము మీరు మాకు అనుగ్రహించుకొని ఇప్పటి వరకు మా జీవితాలు నమ్మకం ఉన్నందుకు స్తోత్రం ఇంకనూ మా ప్రప మీరు ఎంతో నమ్మదగిన దేవుడిగా ఉంటాం అంటే ఉంటారని మేము నమ్ముతున్నాం అతన్ని మేము మేము అలాగే మా ప్రభా నమ్మకంగా పరిచయడానికి మాకు కృపదాయ చేయండి నాకు కుటుంబానికి నభాలే మంచి ఆరోగ్యం దయచేసి కృపదాయం చేయండి నా ప్రప అదేవిధంగా ప్రసాదం పెట్టి తన భార్య బిడ్డను బట్టి చేసిన పన్ను బట్టి మీకు అందునా కుమారుడు మీరు ఆస్వాదించి ఆదరించండి దీవించి నడిపించి మా ఇంపొంది మనం ధరించిన ఏసు ఈ సక్కని సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు శృతించి ఆరాధన చేస్తూ ప్రార్థిస్తున్నాడు ఏసు నామలో అడుగు వేడుకుంటున్నాం అంతండి మన ప్రభు ఏసు క్రిస్తుక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండును గాకే సార్